కనీసం కన్ను రెప్పలు కూడా జరవలేదు ఎందుకని శవం ముందుకి తీసుకెళ్ళి కొండ పెట్టామనుకోండి అదే చూడమంటే చూస్తుందా చూడదు కదా ఎందుకని చూసే శక్తి లేదు దానికి మరి శరీరం అక్కడే ఉంది కదండి కన్ను అక్కడే ఉంది కదండి ఇంద్రియాలు అక్కడే ఉన్నాయి కదండి ఇంద్రియాలన్నీ చేతనమే కానీ చైతన్యం కాదు సరే ఇక్కడ దాకా బాగా అర్థమైంది మనకి ఇది మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఏమంటున్నాడు మనోబుద్ధి చిత్తాహంకారములు కూడా చేతనమే కానీ చైతన్యం కాదు ఇది అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం అనమాట ఎందుకని అంటే మనం వాటితో కలిసిపోయి ఉన్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఇది శవంతో కలిసిపోయిలేము మనందరికి తెలుసు ఆ విషయం ఈ శరీరం వేరే నేను వేరే అన్న మాట చెప్పడం చాలా సులభం కానీ మనోబుద్ధుల కంటే వేరే ఉన్నాను నేను మనోబుద్ధి బుద్ధి ప్రాణ మనోబుద్ధి చిత్తాహంకారములు నేను కాదు సూక్ష్మ శరీరం నేను కాదు నన్ను నేను మరచిపోవడానికి కారణమైనటువంటి ఆవిద్య కారణావిద్య నేను కాదు అని ఈ రెండింటిని ప్రయత్నం చేస్తున్నాను చదవ ఆత్మ యొక్క సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు నిత్య నిర్మలములు నిత్యము నిర్మలము ఈ రెండు మాటలు సాధకుడు అనుభవంలో గుర్తించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుభవంలో తెలియాలి నిత్యం అంటే ఏమిటో నిర్మలం అంటే చాలా మందికి ఈ నిత్యము నిర్మలము అంటే వాళ్ళకి తెలుసు అభిప్రాయంలోనే ఉంటా అంటే వేదాంతార్థ నివాహము అని ఓ మాట అంటే అర్థం ఏంటంటే వేదాంతం ఏ దృష్టితో చెప్పిందో ఏ లక్ష్య దృష్టితో లక్షణాన్ని నిరూపిస్తోందో అలా తెలియాలి నీకు స్వానుభవంలో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈశ్వరుడు నిత్యము నిర్మలము ఈ రెండు లక్షణాలు ఆయనవి ఆయన ఎప్పుడు నిర్మలుడే ఆయన ఎప్పుడు నిత్యుడే ఏమిటి నిత్యము అంటే వివేకంలో మనం మట్టమొదటి వివేకం ఏమిటి నిత్య అనిత్య వస్తువు వివేకం నిత్యము అంటే మారని వస్తువు అనిత్యము అంటే మారే వస్తువు ఏమంటే జగత్తు మిథ్య అన్నారు కదా ఇప్పుడు అనిత్యమా నిత్యమా అన్నామనుకోండి జగత్తు మారుతుందా లేదా మారుతుంటే మిథ్యా వస్తువు ఏమంటే మిథ్యా వస్తువు అంటే లేనిదనే లేకపోతే ఉన్నదనే ఉండి లేనిదన లేక ఉండినదనే అని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ అడిగామనుకోండి ఆయన ఏమన్నాడంటే అది ఎన్ని రకాలుగా నువ్వు దాని లక్షణాలు చెప్పుకున్నా అంటే ఏమిటి లేక ఉన్నదన్నా ఉండి లేనిదన్నా ఇంకెన్ని రకాలుగా చెప్పుకున్నా మారుతుందా లేదా మారుతోంది మారుతుంటే అది మిథ్యా వస్తు మారకపోతే నిత్య వస్తువు యాజ్ సింపుల్ ఇట్ అంటే ఈ రెండు ఒకచోటే ఉన్నాయండి ఈ రెండు ఒకచోటే ఉన్నాయి నిత్యమైనటువంటి చైతన్యం అనిత్యమైనటువంటి చేతనం ఈ రెండు ఒకచోటే ఉన్నాయి ఏమంటే నాకెట్లా తెలుస్తుంది నేను ఎట్లా తెలుసుకోవాలి ఈ నిత్యము నిర్మలము అనేది బుద్ధిని విషయాత్మకం నుంచి ఆధ్యాత్మికంగా తిప్పితేనే తెలుస్తుంది లేకపోతే తెలియదు బుద్ధి విషయాత్మకంగా ఉన్నంతసేపు నీకు ఎప్పుడు అనిత్యమే నిత్యమని తోస్తూ అంటే చేతనమే సత్యమని తోస్తూ చైతన్యాన్ని గుర్తించలేదు బుద్ధి విషయాత్మకం నుంచి ఆధ్యాత్మికం వైపు తిరగగానే అప్పుడు ఇది కొత్త తెలివి వస్తుంది అనమాట అప్పటి వరకు లేని తెలివి వస్తుంది ఎలా అంటే బాల్యంలో మనం ఒక తెలివితో ఉంటాం ఎదిగేటప్పటికి యవ్వనానికి వచ్చేటప్పటికి విషయ వికాసం వచ్చేస్తుంది ఇంద్రియ వికాసం పూర్తి మరి ఇది రాగానే ప్రకృతి ధర్మం గానీ అందరిలో పరిణామం జరిగింది దీనికి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా ఎవరికి ఇవ్వలేదుగా సహజ పరిణామంగానే వచ్చి అలా సహజ పరిణామంగా బాల్యవన కౌమార వృద్ధాప్యాలలో మనం ఏదైతే పొందుతున్నామో ఈ పొందేవన్నీ కూడా వాస్తవానికి చేతనములో భాగమే కానీ చైతన్యంలో భాగం కాదు చైతన్య సహాయంతో చేతనం పొందుతుంది అంతే తప్ప చైతన్యమే బాల్యవన కౌమార వృద్ధాప్యాలు పొందిందని చెప్పడానికి వీలు కావడం ఏమండి నాలో ఉన్న చైతన్యమే నాకు బాల్యవన యోవన కౌమార వృద్ధాప్యాలుగా మారింది అని ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి చైతన్యం బాల్య యవన కౌమార వృద్ధాప్యాలు ఎలా ఉంటాయి సూర్యప్రకాశానికి బాల్యవన కౌమార వృద్ధాప్యాలు ఎలా ఉంటాయి అదేంటండి పొద్దున్నే ఉదయించినప్పుడు అప్పుడే పుట్టాడు కదా కాబట్టి అప్పుడు బాలార్కుడు ఉదయ రవి మధ్యంజన భానుమండలం అప్పుడు యవ్వన రవి సాయంత్రం అప్పుడు అస్తమిస్తున్నాడు కదా అప్పుడు వృద్ధాప్య రవి అనొచ్చా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఇది అప్రామాణికం సప్రామాణికం కాదు వద్దున సాయంత్రం పోయాడు సూర్యుడు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు ఆయన ఆయన పుడటం లేదు పోవడం లేదు మనకే ఒక పక్కన కనబడుతున్నాడు ఒక పక్కన కనబట్టలేదు బాబు అంతే తప్ప వాస్తవానికి సూర్యునికి మనలాగా శరీరానికి ఉన్నట్లుగా చావు పుట్టుకలు లేవు జనన మరణాలు లేవు